పూర్వకంగా మననం చేసే దగ్గర నుంచి ప్రయత్నం లేకుండా జరిగేటటువంటి స్మరణ వరకు ఎప్పుడైతే ఏదైనా వస్తుందో అప్పుడు అదేమైపోతుంది నిధి శ్రీశంకరాచార్య వంజం భజే దేశ అని ఒక స్తోత్రాన్ని నువ్వు అనుసంధానం చేసావు అనుకోండి నిరంతరాయిన అనుసంధానం చేసావు అనుకోండి అప్పుడేమవుతుంది నీ గాఢ నిద్రావస్థలో కూడా అదే స్తోత్రం జరుగుతుంటుంది ఆ స్తోత్రంతోనే మేల్కొంటాడు స్నానం చేస్తున్నా అదే భోజనం చేస్తున్నా అదే ఇట్లా అట్లా ఎలా నువ్వు దేనికి అనుసంధానం చేస్తే దాంతోనే అది ముడిపడిపోతుంటు ఇలా నీ ప్రయత్నం లేకుండా స్మరణ స్థితి వరకు ఎప్పుడైతే వచ్చేస్తావో అప్పుడు అదేమైపోయింది నిధి ఇక ప్రపంచం కనపడనంతగా మునిగిపోయాడు అందులో ఉన్నాడు కానీ ప్రపంచం కనపడనంతగా మునిగిపోయాడు ఆ స్మరణలో అప్పుడు అది ధ్యాస అయిపోయింది ఏ ఎక్కడున్నావు అని మాటి మాటికి వాడిని లేపుతూ ఉండాలన్నమాట ఎందుకని తెలివి అక్కడికి పోతూ ఉండదు ఎప్పుడు అక్కడే ఉండదు బహిర్ముఖానికి రాడు అనమాట ఎప్పుడు అంతర్ముఖంలో అదే ధ్యాసలో ఉంటుంటాడు ఇది ధ్యాస ఇలాంటి ధ్యాసని ధ్యానమని అన్నారు బహిర్ముఖానికి రాకుండా ధ్యాస ఎవరికైతే ఒకే అంశం మీద నిలబడిపోతుందో అది పరమాత్మ మీద నిలబడిపోతుందో లేదా దేశగుని మీద పరమ మీద నిలబడిపోతుందో అలాంటి ధ్యాసకు ధ్యానం పేరు సరే ఇలా జాగ్రత్తగా మనం జ్ఞాన మార్గంలో చేసే సాధనలు ఇలా బహిర్ముఖ సాధనలకు పెద్దగా విలువన్నది అంతర్ముఖ సాధనలు మాత్రమే నీకు ఉపయుక్తం ఈ అంతర్ముఖ సాధనలను చేస్తూ చేస్తూ చేస్తూ నీవు నీ స్వరూప జ్ఞానంలో స్థిరపడాలి చాలా చాలా ఇంపార్టెంట్ స్వరూప జ్ఞానాన్ని పొందకపోతే ఈ భ్రాంతి ఎప్పటికైనా పునః పరిస్థితుల ప్రభావం చేతగాని ఆల్రెడీ ప్రారంభ కర్మ శరీరం వచ్చి ఉంది కాబట్టి ఆ కర్మత్రయ ప్రభావం చేతగాలి నీలో పునః భ్రాంతి విభ్రాంతిగా మారేటటువంటి అవకాశం అది ఆఖరి శ్వాస కూడా పనిచేసే అవకాశం ఎందుకని ఈ శ్వాస ఈ సప్తధాతువులు ఇవన్నీ కూడా కర్మచక్రంలో తయారైనటువంటి కొండ కాబట్టి అందుకని దీని శ్రద్ధ వహించాలి చాలా చాలా ఇంపార్టెంట్ భ్రాంతి విభ్రాంతి ఇప్పుడు చెప్పిన అన్ని దశలలో పనిచేస్తుంది ఎప్పటి వరకు పనిచేస్తున్నాయా అంటే పరము నిర్ణయం అయ్యేంత వరకు పనిచేస్తుంది పరము అన్న నిర్ణయం దగ్గరకు ఎవరైతే వచ్చేస్తారో ఇక వాళ్ళు కర్మచక్రంలోకి రాదు ఇక వాళ్ళు కాలచక్రం పరము పరాత్పరము కాలచక్రాన్ని దాటడం పరము నిర్ణయం అయ్యేంత వరకు కర్మచక్రమే చాలా జాగ్రత్తగా ఈ పరిణామాన్ని అర్థం చేసుకుని సాధకులు ఎదగాలన్నమాట ఎక్కడెక్కడ ఎవరెవరు సహాయపడితే వాళ్లే నీకు గురు. నీ చీపురి కట్ట కూడా నీకు గురువే నీ చాట కూడా నీకు గురువే నీ ఇంట్లో పనిచేసేవాడు కూడా నీకు గురువే నువ్వు పనిచేసే యజమాని కూడా నీ గురువే పంచభూతాలు కూడా నీ గురువే అసలు నీ గురువు కాని వాడి సృష్టిలో ఎవడూ నక్షత్రాలు కూడా గురువే సూర్యుడు కూడా గురువే అంతా గురు స్వరూపమే గురువు అంటే ఏమిటయ్యా లఘువు కానిదేదో అది గురువు అంటే తగ్గించడానికి వీలు కాదు దాని విలువను నువ్వు భ్రాంతికి గురై అది తక్కువ ఇది తక్కువ నాకంటే వాడు తక్కువ వీడి తక్కువ అని అనుకోవచ్చు భార్య భర్త కంటే తక్కువ భర్త భార్య కంటే ఎక్కువ ఈ తక్కువ ఎక్కువలన్నీ భ్రాంతులు దీనికి ఏమీ ప్రయోజనం లేదు ఎప్పుడెప్పుడైతే నేనే ఎక్కువ నువ్వే తక్కువ లేకపోతే నువ్వే ఎక్కువ నేనే తక్కువ అన్న ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో ఇంకా అప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్న సాధకుడు పోతాడు వీడు వీడిపోయి మామూలు సామాన్యుడు వచ్చేస్తాడు ఈ ద్వైధీ భావం నుంచి ఏకాత్మత స్థితికి మానవుడు మటమాట ఎదగాలి ద్వైధీభావం అనే విభ్రాంతికి గనకలోనైతే అప్పుడు వ్యవహారమే సత్యమైపోతుంది ప్రారంధ కర్మ ఆగామి కర్మగా మారిపోతుంది విభ్రాంతి భ్రాంతి విభ్రాంతి తినడం ద్వారా ఆగామి కర్మ ఏర్పడుతుంది సాధకుడు మొట్టమొదట దీన్ని నిరోధించాలి ఆగామి కర్మ ఏర్పడకుండా జ్ఞానపూర్వక కర్మాచరణ చెయ్యాలి స్వరూప జ్ఞానపూర్వక కర్మాచరణ వలన ఆగామి కర్మను నిరోధించవచ్చు చదహమునకు తాను పరిమితుడను అనే భావమును కల్పించినది అజ్ఞానాన్ని తయారు చేసుకున్నది అంతే అయిపోయి చెప్పేసి అంతా చెప్పేసాను రాజద్వేషాలను ఏర్పరచుకున్నది జగత్తును సృష్టించింది అంతే ఎక్కడ సృష్టించింది ముందు లోపల అంతర్జగత్తు ఇలా సృష్టి విభ్రాంతి ఎలా తయారైందో చెప్తున్నారనమాట లేవగా అని ప్రపంచంలో నీకేది గుర్తొచ్చింది ఇది ప్రతిరోజు కళ్ళు విప్పి కన్నులు రెప్పలు రేపి నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చే ముందు ప్రతి చెక్ చేసుకోవాలి సాధకుడు మానవుడైన ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి